అబ్రాహా ఇస్కు యాకోబ్ల గోపదేవాదనాలు తండ్రి ప్రవ్వ ఈ ఘర్షకాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క తన సన్ని నడిపించినారు దాన్ని మీకు వదనాలనైనా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రవ్వ మఠపు గుండు అనే బైబుల్ అంశంను ప్రవ్వా కొంతకాలం నుంచి మేం ధ్యానిస్తున్నాం ప్రతి స్థలంలో ప్రతి సమయంలో మీరు మాకు తోడైనా నడిపిస్తూ అందులోని వాక్యాలని అర్దం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తేందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఈ దిన్నము ముందుగా కొనసాగుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి వాక్యాన్ని గ్రహించడమే కాదు ప్రవ్వా దాని ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకరవారు సిద్దపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి రెండవ పత్రిక పేజ్ నంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ యోహన్ రాసిన రెండవ పత్రిక పది పదకొండు వచనాలు ఎవడైనను ఈ బోధను తేక మీ యద్దకు వచ్చిన ఇడలా వాని మీ ఇంటా చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పినప్పుడు చెప్పువాడు వాణి దుష్టక్రియలో పాలివాడగును మనం త్వరలో శుభమనే చెప్పే కాలంలోకి వస్తున్నాం కదా అందరొచ్చి శుభం చెప్తా ఉంటారు ఇంకా ఇంకా స్టార్ట్ అవుతుంది సీజన్ వారితో మీరు పాలు పొందితే దుష్ట క్రియలలో మీరు వారు అని వాక్యం చెబుతుంది ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు చూపిస్తుండే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా నువ్వు కావలివాడవు అన్న విషయాన్ని కొన్ని వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం మఠపు అనే అంశము దాంట్లో దేవుడు ఆమోసనకు చూపించిన దర్శనం ఆమోసు నుంచి మనము ఏషియాకు వెళ్లిపోతున్నాం ఏషియా గ్రంథం నుంచి హెచ్కే కి వెళ్లిపోతున్నాం వ్యూహాను పత్రికకు వచ్చేసినాం మళ్ళా ఎఫ్ఎస్ లె రాసిన పత్రికకు వెళ్లిపోతాం ఇది దేవుని విధానం చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నీ బాధ్యత పదకొండవ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివరై ఉండక వాటిని ఏం చేయాలా ఎవడి పాపం వాడే పోతాడు బ్రదర్ అని చెప్పాలనా ఎవడి లెక్క వాడే చెప్పుకుంటాడు బ్రదర్ అని చెప్పాలనా ఇక్కడ వాక్యం ఏం చూపిస్తుంది నీ బాధ్యత కావలి వాని బాధ్యత నువ్వు ఎప్పుడైతే ఆ ప్రాకరపు గోడ మీద నిలబడుతున్నావో నీకు రెండు విషయాలు దేవుడు చూపిస్తున్నాడు ఒకటిది పట్టణం లోపల ఏం జరుగుతుంది రెండవది పట్టణం బయట నుంచి ఏమి రాబోతుంది బయట నుంచి ఉపద్రవం రాబోతుంది బయట నుంచి తుఫాన్ రాబోతుంది బయట నుంచి భూకంపం రాబోతుంది జలప్రలయం రాబోతుంది అంటే దేవుని తీర్పు రాబోతుంది ఎక్కడికొస్తుంది తీర్పు అమాంతంగా వచ్చి పట్టణం మీద పడబోతుంది కాబట్టి బాధ్యత ఈ రెండింటినీ జాగ్రత్తగా గమనించాల పోయిన వారం అదే మనం చూసినాం ఉదయాంతా దినంత రాత్రి అంతా కాస్తనే ఉన్నాడు వాడు నిద్రపోతున్నాడు అంటే వాడి జీవిత విధానం ఏ రీతి ఉంది ప్రతి వాడు కనిపెట్టుకునే ఉన్నాడు నీ బాధ్యత కూడా అదే ఈ లోకం మీదకి ఏం శ్రమ రాబోతుంది త్వరలో భయంకరమైన కరువు రాబోతుంది దేవుడు నాకు ఈ రోజు మార్నింగ్ చూపిస్తుంది ఈ విషయం భయంకరమైన కరువు రాబోతుంది సరే కరువు రాబోతుంది మళ్ళీ నేనేం చేయాలా బ్రదర్ ఒక పెద్ద ఒక రెండు క్వింటల్ సంచి బియ్యం ఎత్తి పెట్టేసుకోవాలన్నా ఎష్టం జరగదాలైతే నాకు అన్నాడు అన్నను ఒక యాభై కిలోలు జొనరొట్ట జొన్నలు తీసుకోకన్నాడు జొన్నలు నాకు రొట్టెలు దేనికి మా ఇట్లా వండుకోనికి రాదు నేనేం చేసుకోవాలి జొన్నల్ కానీ నాకు జొన్నలు అంటే ఆశ అన్నం కంటే కానీ ఏం చేస్తే మాది అవకాశమే లేదు సరే ఒక మా నాన్నగారు ఒక పైన పనిచేస్తాడు ఆయన ఊరికే సార్ నేను నీకు కందిపప్పు తీసుకొస్తా మా ఊర్లో మస్తు బండింది కందిపప్పు ఒక ఇరవై కిలోలు తీసుకోపో అంటాడు నేను ఇరవై కిలోలు తీసుకోపోయి ఎక్కడ పెట్టుకోవాలా దానికి పురుగు పుడుతుంది మళ్ళీ ఏం చేయాలా సరే నాకు తెలుసు దాన్ని పురుగు పట్టకుండా ఏం చేసుకోవాలి కానీ ఈ రోజు వేలా ఓపిక ఉందా పొద్దున్న లేస్తే పరిగెత్తే వాళ్ళము ఈ క్షణము రాత్రి పదకొండు గంటలకు వస్తాం ఇంటికి ఎక్కడుంది అవకాశం కరువు రాబోతుందంటే అన్ని జమ చేసుకుంటే అయిపోతాయి ఆగిపోతాయా సరే జమ చేసుకోవాలి ఎందుకంటే ఐగుప్తులు మనం ఈ విషయం చూసినాం దేవుడు ఆయనకెవరికి ఎవరిసేపుకి ఆలోచన ఇచ్చిండు వాళ్ళు జమ చేసుకున్నారు ధాన్యాన్ని కాబట్టి కరువు రాబోతుంది కాబట్టి మనం కూడా జమ చేసుకోవాలి ఎందుకంటే పంటలు అన్ని ఫెయిల్ అయినాయి నీకు తెలుసలేదు పంటలు అన్ని ఫెయిల్ అయినాయి ఎక్కడి నుంచి ఫెయిల్ అయినాయి నీకు అంత తెలుసు కాబట్టి పంటలు ఫెయిల్ అయితే మళ్ళీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి బియ్యం మీద ఆధారపడేవాడు ఏరీతే బతుకుతాడు నువ్వు కావాలి వాడు అర్థం చేసుకోవాలా భయంకరమైన కరువు రాబోతుంది మరి నేను కరువు వస్తేమైతే ఈ దొంగలు ఏం చేస్తారంటే వాటన్నిటిని జమ చేసుకుంటారు ఎప్పుడో అవన్నీ తీసి ఆ క్షణంలో బయట తీసుకొచ్చి విపరీతంగా కాస్ట్ అమ్మేస్తారు ఆ థైలాండ్ల వరదలు వచ్చి ఏమైనా అంటే మొత్తం కంపెనీస్ అన్ని మునిగిపోయినాయి వరదలలో ప్రపంచమంతటా కంప్యూటర్ హార్డ్ డిస్క్లు థైలాండ్లో తయారైతాయి హార్డ్ డిస్క్ లేకుండా కంప్యూటర్ అయితే పనిచేయవు కదా ఆ హార్డ్ డిస్క్ కంపెనీలు మూడు కంపెనీలు అదే దేశంలో అయితే ఫైవ్ హండ్రెడ్ హార్డ్ డిస్క్ పదిహేను రూపాయలే హైదరాబాద్ కానీ ఈ రోజు నాలుగు వందల నాలుగు అంటే వాడు ఎప్పుడో జమ చేసి పెట్టుకున్న హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఇది రాగానే విపరీతమైన డబుల్ ట్రిపుల్ కాస్ట్ కమిషనర్ అదే విధానం ఈ లోపపు విధానం ఎటు వచ్చి డబ్బులు సంపాదించుకోవాలా పెట్టుకున్న దానిని బయటికి తీసుకోరు అప్పుడెప్పుడో రెండు రూపాయలు కొన్నాయన్ని ఇప్పుడు తీసివాడు ఎన్ని రూపాయలు కమ్ముతాడో మనకు తెలియదు కానీ మనము ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు సరే నేనేదో ఇల్లంతా బియ్యం సంచులు తీసుకొచ్చి పెట్టుకోమని చెప్తలేదు మీకు నేను అది శారీరకమైన కోరిక ఇల్లంతా ఏమన్నా రెండు మూడు కింటాల కందిపప్పు తీసుకొచ్చుకొని పెట్టుకోమని చెప్తారా నీ పొద్దుస్త మనం దాన్ని కాపాకుంట అది కాదు సేవ విధానం శ్రమల కాలంలో ఏటువంటి ఆహారము మనకి సున్యాసంగా దొరుకుతుంది అనే ఆలోచన ఆ జ్ఞానం మనకు అదే రీతిగా ఆ దినానికి మనం ఎట్లా సిద్దపడాలా ఒకవేళ నీళ్లు బంద్ అనుకోండి ఏ నీళ్లు దాగి నేను దక్కగలను దాన్ని ఎట్లా ఫిల్టర్ చేసుకోవాలా ఈ నాలెడ్జ్ మనకు మళ్ళీ శరీరానికి తగిన పోషకా పదార్థాలు రావు కాబట్టి ఆ టైంలో ఏది తెచ్చి పెట్టుకోవాలా పూల తొట్లు ఇంట్లో పెట్టుకుంటే బదులు ఆ తొట్టల్లో ఏమన్నా వేసుకోవచ్చు ఆలుగడ్డలు వేసుకోవచ్చు చామగడ్డలు వేసుకోవచ్చు ఇంకేమన్నా అల్లం విఫరీతంగా స్ప్రెడ్ అవుతుంది ఇసుక పోస్తే నువ్వు అల్లం పెట్టు అది ఎట్ట పోతూనే ఉంటది పొత్తునే ఉంటది రకరకాల నువ్వు ఇంట్లో వేసేసుకోవచ్చు తొట్లకి వాటికి రకరకాల మనము మందులేసి ఎరువులేసి చేస్తూ ఉంటాను చాలా మంది అది బుద్ది లేని నా దగ్గర ఫుల్ డబ్బు ఉందిలే అన్నది కూడా నీకు ఖచ్చితంగా దేవుని మీద ఆశ్రయం లేదనట్టు దేవుని మీద ఆధారం లేదన్నట్టు క్రైస్తవ జీవితం అది కాదు నాకేం కాదులే అని నువ్వు అబద్దాన్ని ఆశ్రయిస్తున్నావు నీకేం కాదులే అంటే ఖచ్చితంగా నీకు ఎందుకంటే ఎవడు గుర్తెరిగిన సమయంలో వస్తుంది ఇది శ్రమ కానీ మనం మటుకు దీని కొరకు సిద్ధపడి ఉండాలా ఏ విధంగా నిష్ఫలమైన ఫలం ఉండదు నిష్ఫలమైన అంధకార క్రియలు ఏవా అంధకార క్రియలు ఈ రోజు నేను నీకు చూపించబోతున్న ఏదో అంధకార క్రియలు చాలా మంది ఏమంటారు అంధకార క్రియలు అంటే త్రాగుడు వ్యభిచారము జూదము దొంగతనము ఇవన్నీ అంధక్రియలు అంటారు ఇవన్నీ నువ్వు చెయ్యవు ఒక క్రైస్తవుని వై నువ్వు ఇవన్నీ చెయ్యవు కానీ క్రైస్తవులలో ఉన్న అంధకార క్రియలు దేవుడు ఎవరు చూపిస్తాడు నువ్వు ఆ ప్రాకారం కోట మీద ఎవరితో చూపిస్తాడు లేకుంటే చూపించండి నువ్వు తీర్మానించుకోలేదు దివరాత్రులని నేను ప్రాకారం కోట మీద కూర్చొని దేవుని కొరకు సేవ చేస్తా ఆయన బిడ్డలని హెచ్చరిస్తా నీ బాధ్యత అది హెచ్చరించాలా నువ్వు కాబట్టి ఆ అంధకార క్రీలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి నీ బాధ్యత ఖండించే బాధ్యత పాలువారై ఉండక అనేది ఒక భాగం నీ జీవిత విధానం అందులో పాలు పొందద్దు అంధకార క్రియలో నువ్వు పాలు పొందొద్దు అదొక విధానం క్రైస్తవ విధానం కానీ నువ్వు ఇంకా ముందుకు వెళ్లిపోలా ముందుకే సాగిద్దాం మేము ఏసుని సైనికులం అని చిన్నప్పుడు పాడబడుతుంది ముందుకే సాగుతా ఉండాలా నేను అంతకర క్రియలో పాలు పొందను మంచిదే కానీ కండించకపోతే నువ్వు ఏదైతే ముందుకు సాగుతున్నావు నీ బాధ్యత ఖండించేది కాబట్టి కావలివాడికి సంబంధించిన ఉపమానం ఏందంటే నువ్వు ఖచ్చితంగా ఖండించాలా లేదు నేను ఖండించలేని నాకెందుకు అందరితో స్నేహభావం ఉండాలి కదా అదే స్నేహభావం నువ్వు ఎందుకు వానికి ఖండిస్తున్నావు వాడు మరణానికి నరకానికి పోవద్దు అన్న ప్రేమతోనే నువ్వు వాడిని ఖండిస్తున్నావు కాబట్టి ఇందులో ప్రేమ ఉంది ప్రేమ లేకుండా నువ్వు ఖండించలేవు తండ్రి నేను ఎందుకు ఖండిస్తున్నాడు రోడ్డు మీద గోటులాడుతుండే నన్ను గొడటాడు చిన్నప్పుడు ఎందుకు కొట్టిన కోపంతోనా నా మీద కోపంతోనా వీడు ఇట్లా గోటులాడుకుంటూ పోతే వీడు ఎప్పుడు హోంవర్క్ చేస్తాడు ఎప్పుడు చదువుకుంటాడు ఎప్పుడు పైకి వస్తాడు అది తండ్రికి కలిగిన హృదయం కాబట్టి నీ హృదయ పరిస్థితి కూడా అంతే ఖచ్చితంగా ఖండించాలా నేనేదో నా సొంత తలంపులు ఉపయోగించి నేను ఏ వాక్యం చెప్పలేను రాదది కావాలి వాణి వల్ల దాన్ని నిలబడితే నీకు దివరాతలు నిద్రలేదు నీ పరిస్థితి ఏంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడివి నీ సొంత తలంపులు ఎందుకు ఉపయోగిస్తావు ఉపయోగించలేవు ఎందుకంటే నీ తలంపులన్నింటినీ ఆయనకి సమర్పించమని వాక్యం చెప్తుంది ప్రతి తలంపుని ఆయనకి సమర్పించాలా సమర్పించి ఆయన గలిగిన మనసును పొందుకోవాలా అప్పుడే ఆయన మనసుల నుంచి వచ్చిన ఈ వాక్యము నీకు అర్థమైతుంది దాని ప్రకారంగా జీవించగలవు లేకపోతే గ్యారంటీ ఈ వాక్యాలు అర్థం కావు సంపూర్ణంగా నీ తలంపులని ఆయనకు సమర్పించేసేలా ప్రతి తలంపు నీ హృదయంలో ఏ తలంపు వచ్చినా ఓకే ఈ రోజు ఈ విధంగా చేయాలని అది కూడా ఆయన సమర్పించాలా నీ సొంత తలంపులు ఎటువంటి అనే లాజిక్ రీజన్ అంటాం కదా అంటే రీజన్ అంటే కారణాలు వెతకడం ఇవన్నింటినీ విడిచిపెట్టాలను ఎందుకంటే విశ్వాసంలో వాటికి అవకాశం లేదు సైంటిఫిక్ గా ఆలోచించే విధానానికి అవకాశం లేదు ఈ విధి బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ జీవితంలో ఎక్కువ సైంటిఫిక్ గా ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం అట్లా ఆలోచించండి సరే సైంటిఫిక్ గా ఉండాలా ఎందుకంటే నీట్ గా ఉండాలా అంత కరెక్టే మంచిదే మంచి ఆహారం పొందుకోలేవని కానీ సైంటిఫిక్ రీజన్ కి మనం అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే అది ఫైతికి విశ్వాసానికి ఆపోజిట్ ఎప్పుడది కాబట్టి నీ జీవిత విధానము విశ్వాసం కొనసాగాల కాబట్టి ఏందది ఏందా క్రియలు అంధకార క్రియల నుంచి అంధకార క్రియలను పాలు పొందొద్దు ఇందాక వాక్యం చూసిన మనం వ్యవహార పత్రికలో అంధకార క్రియ క్రియలో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయొద్దు ఫస్ట్ పాయింట్ అంధకార క్రియలలో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయొద్దు చేస్తే నువ్వు కష్టంగా వారిలో పాల్పొందుతున్నావు ఎప్పుడైతే అంధకార క్రియలో లేక దుష్టత్వంలో ఉన్న వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో లేక ఇంగ్లీష్ చెప్తారు ఫెలోషిప్ అంటే సహవాసం వారితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తున్నావో వారి దుష్ట క్రియలో నువ్వు పాల్పొందుతున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావాలా దుష్ట క్రియలు నువ్వు పాలు పొందుతున్నా నువ్వు కూడా భ్రష్ం క్రైస్తవ సంఘం ఈరోజు భ్రష్టత్వానికి దారి తీసినందుకు వాళ్ళ అంధకార క్రియల్లో పాల్పొందినట్టు మనకు దేవుడు చూపిస్తున్నాడు ఈ రోజు మనం వాక్యాన్ని ముగించుకోకముందు వాటిని ఇంకా దీర్ఘంగా మనం జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి వాటిని స్వీకరించి మనం పోవాలా కాబట్టి నువ్వు మటుకు అటువంటి సవాసంలో ఉండొద్దు వారికి శుభమని చెప్పదు శుభమని చెప్పద్దు ఎప్పుడు చెప్తారు శుభమణి షేక్ హ్యాండ్ ఇస్తున్నాం అంటే మనం సహవాసంలో ఉన్నాము అని అర్థం కొంతమంది అయితే ఇట్లా అలింగనం చేసుకుంటారు అంటే కౌగలించుకుంటారు కదా కొంతమంది అయితేనేమో షేక్ హ్యాండ్ ఇస్తారు కొంతమంది అయితే ఇట్లా చెంప మీద ముద్దు పెడతారు ఇవన్నీ రకరకాల సంస్కృతులలో రకరకాల విధానాలు జీవిత విధానాలు ఇంగ్లాండ్ అటు దిక్కు అయితేనేమో చెంప మీద ముద్దు పెట్టుకుంటారు మన దేశంలో అయితే నార్త్ ఇండియాలో అయితే అందరూ ఇట్లా కౌగలించుకుంటారు సరే కొంత చదువుకున్న వాళ్ళైతే షేకెన్స్ ఇస్తుంటారు ఏదైతేనేమి సహవాసంలో ఉన్నట్టే మీరు ఏకీభవిస్తున్నట్లే కాబట్టి అంధకార క్రియలలో ఉన్న వారితో మీరు ఏకీభవిస్తే మీరు కూడా దుష్టులుగా భ్రష్టత్వంలో పడిపోతారు దృష్టత్వంలో జీవిస్తున్నారు మీరు అన్న విషయాన్ని హెచ్చరిస్తే నీకెంత సత్యం బయల్పరచబడినా గానీ నువ్వు ఆ రీతిగా జీవిస్తే నీకు ఏమర్దం అందుకే ఆ రోజు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు నీ నామన ప్రవచించడం మీరు ఎవరో నాకు తెలియదు నిన్న దయ్యంలో వెళ్లగొట్టినాం రోగులను స్వస్థపరిచినం ఎంతెంతో సేవ చేసినాం దివారాత్రములు నువ్వు కావాలి వాడివా ని గానీ నిన్న ఎప్పుడు చూడలేదే ప్రాకారం మీద నువ్వు ఎప్పుడు ప్రాకారం మీద ఉంటివి అన్న విషయాన్ని దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు ఇక్కడ కాబట్టి కావాలి సంబంధించిన రెండు గుణగణాలు ఈరోజు మనం చూస్తున్నాం ఒకటిది నువ్వు అందులో పాల్పొందొద్దు అంటే లోపల పాల్పొంద్రియలు బయట ఉన్నాయా దుష్టక్రియలు బయట ఉన్నాయా లోపాలున్నాయా బయట ఏముంది బయట నుంచి ఉపద్రవం రాబోతుంది శత్రు శత్రువుని దేవుడు పంపిస్తుడు ప్రతిసారి ఈశ్వల్ ప్రయోజలు పాపం చేసినప్పుడు పంపించిండా లేదా శత్రురాజును పంపించిండా లేదా ఆ శత్రు రాజు వచ్చి ఆ దేశం మీద పడిండు కావలి వాళ్ళని కూడా చంపినట్టు మనం చూస్తాం పాత కాలంలో దాని తర్వాత అందులో పోయిండ్రు ఆ గోడలు గూలగొట్టేసిండ్రు గోడలు గూలగొట్టి లోపలున్న మనుషులందరినీ హింసించారు బానిసలాగా తీసుకుపోయారు అదే మనం బైబిల్ అంతా చూస్తాం పాత నిబంధన కాలంలో అప్పుడు ఆ బానిసత్వంలో వాళ్ళు దేవుణ్ణి మురబెట్టినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వాళ్ళకి ఒక న్యాయధిపతిని లేపడము లేక ఒక రాజులు లేపడము ఈ విషయాలు మనకు తెలిసినయ్యాయి ఆ రాజు వాళ్ళని దేవుని ఆ న్యాయధిపతి వాళ్ళని దేవుని తట్టు తిప్పడము ఉండి గోన్యటాలు కట్టుకుని దేవునికి బలి అర్పణలు అర్పించి పాపాలు ఒప్పుకోవడం దేవుడు వాళ్ళని క్షమించి వారిని స్వీకరించడం కొంతకాలము సమాధానం దాని తర్వాత తిరిగి పాపం చేయడం అది ఆచారబద్దంగా క్రైస్తవ జీవితం ఆ రోజు ఏ రీతిగా ఉందో ఈ రోజు క్రైస్తవ జీవితంలో మనకి అది కనిపిస్తుంది నువ్వు ఏ రీతిగా చూడగలవు నిన్ను స్పెషల్ గా పెట్టింది దేవుడు మట్టపు దించేసినప్పుడు ఇసాను పదవిలో రెండు గుంపులుగా విడిపోయినారు అన్న విషయాన్ని మనము కొన్ని వారి నుంచి ధ్యానిస్తున్నాం ఒక గుంపు ఇసాకు సంతతి వారు మరి గుంపు ఎరోబాబు కుటుంబికులు ఎరంబాబు కుటుంబం నేను శాశ్వతంగా శిక్షించేదని అన్నాడు సరే ఇసాక కుటుంబానికి కూడా నేను బుద్ధి చెప్తాడు బుద్ధి చెప్తాడు ఏ రీతి బుద్ధి చెప్తాడు బుద్ది జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎంతే గుప్తంలో అయినప్పుడు నువ్వు ఆయన తృణీకరి నీకు ఏ రీతిగా బుద్ధి వస్తాడు మనకి బుద్ది చాలా అవసరం కాబట్టి నీవు మటుకు కావలివాడి వాళ్ళే ఆ యొక్క మీద ఉంటూ ఏం చేయాలా అపవిత్రతలో అంధకార క్రియలలో లోపల ఉన్నాయవి అందులో నువ్వు పాల్పొందొద్దు లోపల పాల్పొందద్దు కానీ అది అందగా తెలియాలని నీకు తెలుసా బ్రదర్ లోపల పాటలు పాడుతున్నారు బ్రదర్ లోపల వర్షిప్ చేస్తున్నారు బ్రదర్ ఉపాసాలు ఉంటున్నారు బ్రదర్ ఏమంటాం దాన్ని నియామక దినములు నియామక దినములు ఏర్పరచుకుని పలం రోజు అందరిండి మేము ఈరోజు ఉపాసం ఉంటాం ఈ రోజు మనం ప్రార్థనలు చేసినాం ఇవి నియామక దినములు వీటి పట్ల ఆసక్తి ఉంటది పండగలు పండుగలు నియామక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే కాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నవి అని కొలసల రాష్ట మనం చూస్తున్నాం కదా మూడవ అధ్యాయమ రెండు పదహారులు ఇవన్నీ నీడలు అమావాస్యలు నియామక దినములు సబ్బాతులు సబ్బాతు అంటే విశ్రాంతి దినం ఇది నీడా విశ్రాంతి దినము అనేది నీడా కాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది నువ్వు సబ్బాతుని బ్రదర్ నాకు వాడు ఉద్యోగం పెట్టింది బ్రదర్ ఆదివారం నేను ఎట్లా పోవాలా దేవుని ఎట్లా వర్షిప్ చేయాలా అని వచ్చి అడుగుతా ఉంటారు సబ్బాతు నీడ అని దేవుడు చెప్పినప్పుడు నీకు నీడ కావాలనా నిజ స్వరూపం కావాలనా నిజ స్వరూపం అంటే ఏస్ ప్రభు ఆయన నీడనే సబ్బాతు అవును బ్రదర్ మళ్ళీ పదయాగిలలో ఒకటి ఉంది కదా సబ్బాతు ఆచరించమని ఆ వాక్యం ఈ వాక్యం ఆపోజిట్ వాక్యం ఎప్పుడు ఆపోజిట్గా ఉండదు ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని సమాధాన పరుస్తా ఉంటది ఎప్పుడైతే ఏసు ప్రభుల్లో ఉండి నువ్వు ఏ దినాన్ని నువ్వు ఆయన ఏ దినం నువ్వు ఆయన ఆరాధించినా ఆ దినము సబ్బాతే అది శనివారం కావచ్చు అది శుక్రవారం కావచ్చు సోమవారం కావచ్చు ఏ వారం అయినా కావచ్చు ఏవైనా ఆయనలో నీకు విశ్రాంతి ఉండి ఆరాధిస్తే అది సబ్బాతు నీకు కాబట్టి దేవుడు ఆచరలు కొట్టివేసిండు ఆ యొక్క నీడలని అన్నిటినీ ఎందుకంటే నేను నీడని వెంబడించాను ఆయన ఇంకా ఈ లోకంలో పుట్టకపోతే ఆయన నీడని వెంబడిస్తాను కానీ నేను ఇంకా లోకంలోకి వచ్చినాక ఇంకా ఆయన నీడని ఎందుకు వెంబడిస్తా పిచ్చితనం అందుకే సమాప్తమైన అంటే నీడ సమాప్తం అయిపోయింది నిజస్వరూపమే ఉంది ఇప్పుడు కాబట్టి ఆయన వెంబడించాలా ఆయన మాటలు గైకున్నా మనం ఇందాక మనం ఆయన మాటల ప్రకారంగా మనం జీవించాలా సరే రెండు విషయాలు నువ్వు కావలి ఉండి దివారాత్రంలో ఆ యొక్క నిలబడి నీ బాధ్యత అంధకార క్రియలలో పాల్ పొందకుండా రెండవది ఖండించాల అంధకార క్రియలలో పాల్పొందకుండా ఖండించాలా మూడవది వినకపోతే నీమిది రాబో ఉపద్రవం ఈ రీతి అని చివరిగా చెప్పి విడిచిపెట్టేయాలా దానికి సంబంధించిన విషయాన్ని మనము ఈరోజు దీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఏ రీతిగా మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింతలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం చూడండి రెండవ మొదటి కొంతలు రాష్ట పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఆత్మసంబంధి అయ్యుండు ఆత్మసంబంధీ అయినవాడు అన్నిటినీ కొన్నిటినీ బ్రదర్ సిస్టర్ కొన్నిటిని అనడా అన్నిటినీ ఆత్మ సంబంధం అయి ఉన్నవాడు అన్నిటినీ వివేచించును నీ బాధ్యత నువ్వు దివరాత్రంలో వివేచించాలా దాని మీద ఆ గోడ మీద తిరుగుతా ఉన్న రాత్రి పగలంతా తిరుగుతా ఉన్నావు ఏ టైంలో శత్రువు అసలు ఎందుకంటే వాడు దొంగ వాడు ఏ టైంలో వస్తాడు ఎవరిని చెప్పడు కాబట్టి నీ బాధ్యత దానిమీద తిరుగుతూనే ఉండాలా తిరుగుతూ ఏమి జరగబోతుంది లోపల ఏం జరుగుతుందని కనిపిస్తుంది బయట ఏం జరుగుతుందని కనిపిస్తుంది కాబట్టి ఆ మనుషులని సిద్దపరచాలా ఆ మనుషులు సిద్దపరిచే బాధ్యత నీది కాబట్టి ఖండించాలా లేదా ఎవరిని ఖండించాలా ఆ మనుషులని అబద్ద బోధ వాళ్ళని ఖండించాలా వారి బోధని ఖండించాలా వాళ్ళ విధానాలను ఖండించాలా వారి ప్రవచన విధానాన్ని ఖండించాలా వారి దర్శన విధానాన్ని ఖండించాల నీ బాధ్యత నువ్వు ఖండించకపోతే నీకి అప్పచెప్పిన పని వేస్ట్ నువ్వు కావలి కావు నువ్వు యాజకులు లాగున్నావేమో లేక సర్పంలాగున్నావు లేల లాగున్నావేమో నీ బాధ్యత అది ఖండించడం చూస్తున్నాం వాక్యం ఆత్మ సంబంధ సంబంధి అయిన వాడు వివేచించును అన్నిటినీ వివేచించును నీ దగ్గరకు వచ్చే ప్రతి వాడిని నువ్వు వివేచించాలా వాడి హృదయంలో ఏముందో నీకు తెలవాలా వాడి దేవుని సేవకుడా కూడా దృష్టిని సేవ కూడా నువ్వు గ్రహించాలా ఎట్లా గ్రహించాలా ప్రజలు మైక్రోస్కోప్ ఉందా కంప్యూటర్ ఉందా వాడి హృదయం మీద పెడితే కంప్యూటర్ స్క్రీన్ మీద చెప్తుంది వీళ్ళ దయ్యం ఉంది లేక వీళ్ళ దేవుడు ఎట్లా తెలుస్తుంది అది మనుషులకు అసాధ్యమే కాని దేవుడికి అసాధ్యమేదని ఏమీ లేదు నీ బాధ్యత మటుకు వివేచించాలి అందుకే వివేచనవరం అవసరం వివేచనవరం నువ్వు గ్రహించలేకపోతే పలాని బోధ దేవునించి వచ్చిందా లేదా యేసుక్రీస్ గురించిన బోధ నిజమైన బోధనా కాదా అన్న విషయం నువ్వు గ్రహించాలా నీ బాధ్యత వివేచించేది కావాలి వాడివై ఉండి దాని మీద తిరుగుతున్నప్పుడు ఈ లోకం మీదకి రాబో ఉపద్రమాన్ని నువ్వు లోపల అంధకార క్రియలున్నాయా లేవా గ్రహించాలా అది నీ బాధ్యత నీ బాధ్యత వివేచించడం కాని అతడెవడి చేతన నిన్ను వివేచింపబడడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నిన్ను ఎవడు వివేచించలేడు నిన్ను ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు నీ హృదయంలో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నాడు దుష్టుడు నిన్ను గ్రహించలేడు దుష్టునికి నువ్వు దొరకవు ఎందుకంటే పోయిన వారం అటుపోయిన వారం చూసినాం నిన్ను నువ్వు ఎవరున్నారు నిన్ను నువ్వు దుష్టుడు నిన్ను ముట్ట జాలడు ముట్టలేడు అన్న వాక్యం దుష్టుడు నిన్ను అంటే దుష్టుని దుష్టుడు నిన్ను ముట్టాలంటే ఎవరు ఆగ్ఞాయివ్వాలా దేవుడే ఆగ్ఞాయివ్వాలా దేవుడు ఎప్పుడు ఆగ్గేస్తాడు నిన్ను భద్రపరచుకోకపోతే నిన్ను భద్రపరచుకోవాలా ఏ రీతిగా వివేచించకపోతే నిన్ను నువ్వు భద్రపరచుకోలేవు నీ మీదకి ఏం రాబోతుంది నీ మీద ఎటువంటి ఉపద్రం రాబోతుంది నీ మీద ఎటువంటి బోధ రాబోతుంది మృతనద లేక జీవనద నీ మీదకి ఏం గ్రహించకపోతే నువ్వు నిన్ను ఎట్లా భద్రపరచుకుంటావు వచ్చే ప్రతి బోధ జీవ గ్రంథం నుంచి వచ్చిందని లేక దృష్టి నుంచి వచ్చిందని తెలియకపోతే నిన్ను ఎట్లా భద్రపరచుకుంటావు అవి గ్రహించకపోతే వాటిని వివేచించకపోతే నువ్వు కూడా అంధకార్యక్రియలలో పాల్గొనబోతున్నావు అప్పుడు నిన్ను ఎట్లా కాపాడతాడు దేవుడు నిన్ను కాపాడలేడు దుష్టుడు నిన్ను ముట్టకుండా నిన్ను ఎట్లా కాపాడగలడు దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే నీ బాధ్యత అది నువ్వు వివేచించాలా వీటిని గ్రహించాలా ఈ విషయాలని ఆ అంధకార క్రియలలో పాలు పొందకుండా వాటిని ఖండించాలా ఇది అసలైన బోధ ఇది చాలా మంది నేను పరిశుద్ధంగా ఉంటాను ఉపవాసం అన్ని మంచిగానే ఉంది కానీ ఖండించకపోతే నువ్వు వాక్యాన్ని సగమే వింటున్నావు సగమే ప్రాచరిస్తున్నావు సగమే ఆచరిస్తున్నావు సంపూర్ణంగా ఆచరిస్తలేవు రూత్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూద్దాం ఎక్కడ ఉంటుంది న్యాయాధిపతుల తర్వాత కదా రుతు గ్రంథం పేజ్ నంబర్ రెండు వందల ఇరవై రెండు రూతు గ్రంథం నాలుగవ అధ్యాయం రుతు గ్రంథం గురించి ఎన్నెన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఈ నాలుగవ అధ్యాయంలో బోయజ్జు మరియు రూతు వీరిద్దరి గురించి పైగా బోయోజునకు ఒక చుట్టమున్నడన్న విషయం ఇక్కడ మనం చూస్తాం బాగా అర్థం చేసుకోండి వీళ్ళంతా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు బోయజ్ నయోమి గురించి ఒక బంధువుతో మాట్లాడుతున్నాడు నయోమి ఆస్తి చాలా ఉంది కానీ భర్త భర్త చనిపోయింది పిల్లలు చనిపోయారు కాబట్టి ఆ ఆస్తి వేరే పోకుండా మనమే కొనుక్కోవాల నువ్వే దగ్గర బంధువు కాబట్టి ఫస్ట్ బంధువు నువ్వే కాబట్టి నువ్వే కొనుక్కో ఒకవేళ నువ్వు కొనుక్కోకపోతే నేను కొనుక్కుంటా అంటే విడిపించే బాధ్యత విడిపించే బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు అయితే ఎవరిని ని రూతుని విడిచిపించాలా భూమిని కూడా విడిపించాలా మీరు బాగా అర్థం చేసుకుని ఉపమాన్ రీతికి మేము విన్నసలేసిన భూమి దేనికి సాదృశ్యం అనేది మీ బాధ్యత విడిపించుకునే బాధ్యత ఇది ఉపమాన్ రీతి ఆ దూరపు బంధు వాని పేరు ఎక్కడ కానీ వాడు భూమి చూడంగానే విడిపిస్తాను తీర్మానించుకున్నాడు కానీ ఎప్పుడైతే భోజనడు ఆగాగు భూమి మంచినే ఉంది కాని భూమితో పాటు ఇంకోటి కూడా విడిపించాల్సింది అది విడిపించకపోతే సంపూర్ణంగా విడిపించినట్టు కాదు ఏందది ఒక విదరాల కోడలు కూడా ఉంది ఆయన కూడా నువ్వు విడిపించుకోవాలా అంటే ఆయన నువ్వు నీ ఇంట్లో చేర్చుకోవాలా నీ బాధ్యత అది విడిపించే బాధ్యత నీది కాని ఆ బంధువు తెలుసా నా వల్ల కాదు భూమి విడిపించుకోవటం కాని నేను ఇంకొక స్త్రీని విడిపించుకోవడం నా వల్ల కాదు ఉపమానీగా చూస్తే రూతు అంటే స్నేహితురాలు అని అర్థం కదా వాడికి స్నేహితురాలు అవసరం లేదు స్నేహితుడు అవసరం లేదు వాడికి భూమి కావాలా ఐహికమైనది లోకాతీతమైనది అవసరమే గాని ఒక స్నేహితురాలు ఒక స్నేహితుడు అవసరం లేదు అంటే వాడు లోకాతీతంగా జీవిస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం ఒక స్త్రీ లేక సంఘానికి సాదృశంగా ఉంది సంఘాన్ని విడిపించాలా అన్న బాధ్యత వాడికి వస్తలేదు మీరు ఆ రీతిగా అర్థం చేసుకుంటే ఈ వాక్యం నా తెలుసే కాడికి ఎవరి రీతిగా అర్థం చేసుకోడు ఎవరి రీతిగా ప్రకటించరు కానీ ఎందుకంటే నువ్వు ప్రతి దాన్ని వివేచించాలంటున్నావు కాబట్టి దేవుడు మనకు ఆ విషయాలు చూపిస్తుంది నీ బాధ్యత అది ఒకవేళ బోయేజు అయితే ఒక కావలివాణి వాళ్ళే నువ్వు హెచ్చరించాల నీ బంధువుకి బంధువు విడిపిస్తే వాడు కూడా మంచి కావలి వాళ్ళగా కానీ వాడు కాలేకపోతున్నాడు ఇక్కడ పైగా బోయోజ్ ఎక్కడ చూడండి బోయోజు పూర్వ ద్వారము నద్దకుపోయి అక్కడ కూర్చున్నాడు అంటే ఆ కావలి అదేమంటుంది దాన్ని ఆ పట్టణపు పట్టణానికి ద్వారం ఫస్ట్ ఎంట్రన్స్ అంటారు కదా ఫస్ట్ గేట్ అక్కడ నిలబడి పట్టణం దగ్గర నిలబడదు ఎవరు తలుపు దగ్గర నిలబడదు ఎవరు కావాయి వాడ కనిపిస్తుందా వాచ్మెన్ లాగా కనిపిస్తుందా లేదా వాచ్మెన్ లాగా ఉండి బంధువుని హెచ్చరిస్తాడు కానీ బంధువు పట్టించకుండా పట్టించుకోలేదు ఎందుకంటే ఈ రోజు బంధువులు ఎట్లున్నారు ఎవరో బంధువులు ఎవరో బంధువులు రక్త సంబంధికుల గురించి మాట్లాడుతున్నామా కాదు రక్త సంబంధుల గురించి నీకు ఉండొచ్చు ండొచ్చు ఏడుపు ఉండొచ్చు కానీ దేవుడు మాట్లాడేది రక్త సంబంధీల గురించి కాదు ఆత్మ సంబంధాల గురించి లెక్కకు మించిన వారు వాళ్ళు సకల గోత్రముల నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఆ బంధువు మనం ఉండకుండా జీవించాలా అన్న విషయాన్ని మనం చూస్తున్నాం సరే పోయిన వారము యశ్వ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనము ముగించుకోలేకపోయినా ఈ రోజు దాన్ని ముగించుకొని మరి కొంచెం ముందుకు వెళ్లిపోదాం యశే గ్రంథం ఇరవై అధ్యాయం యశే గ్రంథం ఇరవై అధ్యాయం నీ బాధ్యత కావలి వారిని నియమించడం బోయజు నీ బంధువుని నియమించు బోయజు నీ బంధువుని నియమించు నువ్వు మంచి కావలివాని వాళ్ళే ఉన్నావు అందరినీ ఆస్తా ఉన్నావు కాని నీ బంధువు ఒకడున్నాడు వాడ నువ్వు తయారు చేయాల కావాలి వాని వాళ్ళే కానీ బంధువు తయారు కాలేదు సరే ఇక్కడ ఏహెచ్కే మాట్లాడుతున్నాడు ఆరో వచనంలో ఏ ఆరో వచనం నువ్వు వెళ్లి కావని వాళ్ళని నియమింపు ఏ హెచ్ వెళ్లి కావాలి వాడిని నియమించుము వాడు ఏం చేయాలా అతడు తనకు కనబడిన దానిని నీకు కనిపిస్తున్న వాటిని తెలియజేస్తున్నావా ఒకవేళ నువ్వు నిజంగా కావాలి వాడు నువ్వు నిజంగా దేవుని కొరకు కావాలి వాడి వలె నియమిపబడ్డవాడు అయితే ఖండిస్తున్నావా చీకటి క్రియలలో లేక అంధకార క్రియలను పాల్పొందుతున్నావా వాటిని అసహించుకుంటున్నావా వారితో శుభమని చెప్పి వారి అంతకార క్రియలు నువ్వు పాలు పొందుతున్నావా దాని నుంచి బయటికి వస్తున్నావా దాన్ని ఖండిస్తున్నావా బ్రదర్ మనకి సహవాసం చాలా ప్రాముఖ్యమైంది కదా తప్పేముంది బ్రదర్ వాళ్ళతో సహవాసం ఉంటే వాళ్ళని రక్షించుకోవచ్చు కదా కానీ నువ్వు వాళ్ళ పాపంలో పాలు పొందుతున్నావని ఇందాక వాక్యం చూసినావు వాళ్లతో శుభమని చెప్పినప్పుడు అంధకార క్రియలలో ఉన్న వారితో శుభమని చెప్పినప్పుడు ఖచ్చితంగా నీకు వాళ్లతో పాలుంది అంటే సర్పములు తేళ్లు గొప్ప జనం కలిసి ఉంటాయన్న విషయం ఎన్ని రోజుల నుంచి వాళ్లలో నువ్వు పాలు పొందడం వీలదు ఎప్పుడైతే నువ్వు వాళ్ళలో పాలు పొందుతావో ఆటోమేటిక్ గా నువ్వు గొప్ప లేకపోతే సర్పంలో సావాసం కలిగి ఉండాలా లేకపోతే తేళ్లతో పడను ఉండాలా ఆ మూడు గుంపులు శమల పాలుగా మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి ఒక గుంపు మటుకు ఆ అగ్నిలో నుంచి దేవుడు పుటం వేసి తీసినట్లు వాళ్ళని బయట తీస్తాడు అంటే వాళ్ళ సస్తారు అందరు సచ్చినాక మెరుస్తారు దానికంటే ముందు మెరవరు మనం మటుకు ఆయన మరణంలో పాల్పొంది ఆయన భూస్థాపనంలో పునరుదనంలో పాల్పొంది ఆయన కొరకు జీవిస్తున్నా మనం కాబట్టి నీకు ఖచ్చితంగా చూపిస్తుంది నువ్వు వీటిని నీ బాధ్యత అనేకమైన విషయాల గురించి నువ్వు ఈ లోకంలో ఆలోచిస్తున్నావు గానీ అసలైన నువ్వు ఆలోచిస్తలేవు వార్త నువ్వు అనేకమైన విషాల పట్ల ఆసక్తి కలిగి అలసిపోతున్నావు ఏది వండాలా యశ్వంత్ బ్రం బ్రదర్ నాకు నేర్పు జొనరొట్టే నెట్లా చేయాలన్నా నాకు జొనరొట్టెలు చేసుకునే వాళ్ళని ఏ నీ వల్ల కాదని అనేకమైన పండ్లతో మనం ఏందేందో నేర్చుకోవాలని ఏందేందో చేయాలని కానీ మరి ఆ ఉత్తమమైన దాన్ని ఆయన కాల యద్ద కూర్చొని ఆయన చెప్తున్న మాటలు నేర్చుకుంటుంది ప్రాయసపడి భారమోస్త సమస్త మార్తల్లారా నా యూ రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా యొక్క వచ్చి నేర్చుకోని నా కాడి మోయుడి అది సులువైంది మరియా ఉత్తమ దాని ఆయన కాడి మోయడానికి ఆయన యుద్ధకి పోయి కూర్చొని నేర్చుకు నీ బాధ్యత ఏమేమో నేర్చుకుంటున్నాం మనం గాని అసలనే నేర్చుకుంటున్నాం కాలం ముగించిపోతుంది వయసు ముగించిపోతుంది నీ జీవితం ముగించిపోతుంది కానీ నువ్వు మటుకు వివేచిస్తలేవు వీరిని గ్రహించలేని స్థితిలో ఉన్నావు వీళ్ళకి ఎందుకు చూపిస్తారు దేవుడు ఆమోసు కిందకు చూపించండి మా తప్పుకుండు యశ్ కిందకు చూపిస్తుంది అన్ని విషయాలు హెహెచ్కల్ కింద చూపిస్తుంది అన్ని విషయాలు త్వరగా మనం చూసుకుందాం వాక్యం చూడండి అతడు తనకు కనబడిన వాటిని దానిని తెలియజేయవాలను నీ బాధ్యత అది జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటిలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెబెగ్గి నిదా చూడును చూచును నీ బాధ్యత ఏవో వస్తున్నాయంట వాటిని నువ్వు జాగ్రత్తగా చూడాలంట నిజానించి అంటే చాలా కేర్ఫుల్ గా నిజానించి చూడాలంట ఏందవి వరుసలు వరుసలుగా జతలు జతలుగా జతలు జతలుగా వచ్చు రౌతులు రౌతులు అంటే గుర్రం సవారు చేసేవాళ్ళని రౌతులు అంటారు తెలుగులా లేక ఇంగ్లీష్ లో హార్స్ మెన్ అంటారు అంటే హార్స్ మీద కూర్చొని నడిపించే వాళ్ళని హార్స్ మెన్ ఉంది కదా హార్స్ గురించి రౌతుల గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చూడండి ఈ వాక్యం ఒకరోజు మనం అక్కడికి వెళ్తాం వరుసలుగా వచ్చు జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చే ఒంటలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి బాగా అర్థం చేసుకోండి ఈ మూడు జతల్ జతలుగా వచ్చే రౌతులు అంటే రౌతులు ఉత్తగా పరిగెత్తుకుంటూ వస్తారా చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారా ఎట్లొస్తారు రౌతు అంటేనే దానికి అర్థం అది రౌతు అంటే గుర్రం మీద కూర్చుంటేనే వాడిని రౌత్ అంటారు లేకుంటే వాళ్ళ సామాన్య మనిషే గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు అంటే గుర్రాలు కనిపిస్తున్నాయి రౌతులు అంటే గుర్ర మీద కూర్చొని వచ్చేవాడు అని అర్థం కాబట్టి అక్కడ గుర్రాలున్నాయి దాని తర్వాత గాడిదలున్నాయి దాని తర్వాత ఒంటెలున్నాయి గాడిదల మీద ఒంటెల మీద ఎవరు కూర్చోలేదు కూర్చుండరా కానీ గుర్రల మీద మట్టుకో కూర్చున్నారు సరే దీన్ని ఉపమాందర్థం చేసుకుంటున్నాం పోయినవారం నుంచి ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇక్కడ మూడు జంతువులు కనిపిస్తున్నాయి కానీ మొదటి రెండు జంతువులు లేక గుర్రాల మీద మనుషులున్నారు అంటే సవరి చేస్తున్నారు కాబట్టి గుర్రాల మీద సవరు చేసే వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఒకటేమో ప్రకటన గ్రంథల కోసం చూస్తాం గుర్రం మీద సవర చేసిన వాళ్ళ గురించి ఒక్కదేమో ఏసుకో సాదృశంగా ఉంది కానీ ఈ రెండు గుర్రాలు మట్టుకో దేనికి సాదృశంగా ఉన్నాయి ఈ రెండు గురాల మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు దేనికి సాదృశంగా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఎవరో ఇద్దరు స్పెషల్ ఫెలోస్ అని కాదు ఎందుకంటే ఆత్మీయంగా ఆలోచిస్తాం మనం ఈ గుర్రాలు దేనికి సాదృశ్యం అంటే గుర్రాలు ఎప్పటికైనా గాని ఆ తేళ్లకి సాదృశ్యం ఎందుకంటే అవి పరిగెత్తుతూ ఉంటాయి పోతా ఉంటాయి పోతా ఉంటాయి పోతా ఉంటాయి ఆగకుండా పోతా ఉంటాయి అయితే ఆ గుర్రల మీద కూర్చొని సవరి చేసేవాళ్లు గుర్రలని కంట్రోల్ చేస్తున్నారు గుర్రలను కంట్రోల్ చేసేవాళ్లు సర్పంలకు సాదృశ్యం కాబట్టి ఈ లోకంలో సంఘాలని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారు గవర్నమెంట్ ని కంట్రోల్ చేస్తున్నారు పాలిటిక్స్ ని కంట్రోల్ చేస్తున్నారు ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు సర్పాలకి సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా గాడిదలు గాడిదలు కూడా సరే గాడిదలు దేనికి సాదృశ్యం బ్రదర్ అనొచ్చు గాడిదల గురించి మీకు నేనేం చెప్పాలా గాడిద యొక్క గుణగణం ఏ రీతిగా ఉంటుంది అవి చాలా మొండివి ఫస్ట్ పాయింట్ గాడిదలు చాలా మొండివి దాన్ని గుంజుకొని పోవాలంటే అప్పు తెలుస్తుంది అవి ఎంత మొండియో నువ్వు ఎంత గుంజినా అవి కదలవు అవి పట్టుకునే అంటే మొండి అంతే వాటిని ఎంత కొట్టినా అరుస్త ఉంటాయి కానీ పోండి ఫస్ట్ పాయింట్ ఇంకేం పాయింట్స్ అని చెప్పండి మీరు చూసింటారు కదా చూడలేదా గాడిదలు ఐ నాన్ స్టాప్ తింటేనే ఉంటాయి వాటి నేచర్ వాటి గుణగణం అది అంటే ప్రకృతి సహజమైన ఆ విధానాలను మనం అర్థం చేసుకుంటే ఆత్మీయంగా అవి ఏందో మనం అర్థం చేసుకోవాలి అవి మొండి అవి చురుకుగా ఉండవు పామ్ అయితే చురుకుగా ఫాస్ట్ కాబట్టి గాడిదే పాముకి సాదృశ్యం కాదు లేక సర్పానికి సాదృశ్యం కాని కాదు కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఏంది తేళ్ళకే తేలికే సాదృశ్యం అది అది తన్నీందంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అది కచ్చితంగా తేళ్లకే సాదృశ్యం సరే ఒంటెలు దేనికి సాదృశ్యం అవి గొర్రె పిల్లల లాగానే కొంత గొర్రెలాగానే ఉంటాయి ఒంటెలు అవి సాధువు జీవితం కాబట్టి అది గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి కావలి నువ్వు వీటిని అర్థం చేసుకుని హెచ్చరించకపోతే ఎవడి గుంపులో వాడే ఉండిపోతాడు నువ్వు ఒంటేలాగా సర్పంలాగా ఉండిపోతావా లేకపోతే తిల్లలాగా ఉండిపోతావా నీ బాధ్యత ఏంది గ్రహించినప్పుడు మట్టుకు అన్న ఎట్టి పరిస్థితులు సరే ఇది తెలుస్తనే కదా అందులో ఉండకుండా నేను బయటకు వచ్చేది అంధకార క్రియల్లో ఉండకుండా నేను బయటకు వచ్చేది ఎప్పుడు నాకు తెలుస్తనే మళ్ళీ నీకు తెలవాలంటే ఎవరు చెప్పాలా కావలివాడు చెప్పాలనా లేదా సరే నీ బాధ్యత కావలివాడి వలే ఉంది చెప్పడమే సరే ఎనిమిదో వర్షంలో కావలివాడు ఇంకోటి చెప్తున్నాడు చూడండి ఏంటది ప్రభు సింహన్నాడు చూడండి సింహము గర్జించినట్టు కేకలు వేసెను నీ బాధ్యత అది సింహము వల్లే నువ్వు కేకలు వేయాలా ఖండించినప్పుడు ఎట్లా ఖండిస్తావు నువ్వు ఖండించవటే కేకలు వేసినట్లే నేను ఎన్ని స్థలాల్లో నేను ఏడు ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా గానీ నేను నిలబడి మాట్లాడంటే భయపడతాను మనుషులు ఎందుకంటే నేను ఏదో గొప్పగా కాదు కానీ ఎక్కడగానే ఖండిస్తా కరెక్ట్ గా చెప్తాను ఎందుకంటే మనుషులు చెడిపోద్దాం మనం మనుషులు చెడిపోవద్దు వ్యవస్థ మంచిగా ఉండాలా అన్న దృక్పథంతోనే మనం చెప్తాం కాబట్టి చూపిస్తాడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాడు అంధ కార్యక్రియలు ఎక్కడనే చూపిస్తారు ఎక్కడ మోసం ఉంది ఎక్కడ ఇందాక బ్రదర్ అన్నట్టు యశ్వంత్ ఎక్కడ వ్యభిచారం ఉంది ఎక్కడ మోసం ఉందని నీకు చూపించకపోతే ఎవరు చూపించాలైనా ఎవరికో ఒకరు చూపించాలని తపన పడుతుంది కదా తన దాసైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బేలపరచకుండా ఏమీ చెయ్యడు అన్న వాక్యం ఎన్నిసార్లు చేసిన మామూసు గ్రంథం మూడవ అధ్యాయంలో తప్పకుండా చూపించాలి నీకు నువ్వు ఇంకేదో చూస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ మూడు గుంపులలో ఉండిడా ఈ విషయాన్ని నీకు అర్థం కాకుండా నువ్వు కాలం వెలిపోస్తున్నావు ఖచ్చితంగా నువ్వు ఈ కావలి వాణి లేవు ఈ కావలివాడు దేనికి సాదృశ్యం ఉండు ఒక సింహము కేకలు వేస్తున్నది వేసినట్లు సాదృష్టండు కాబట్టి సింహం అంటే ఏంటి దేనికి సాదృశం మన ప్రభు సింహానికి సాదృశ్యం ఆయన కొదమ సింహం కాబట్టి ఆయన పక్షంగా నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎవరు నువ్వు కూడా సింహం అని వాక్యం చెప్తుంది సింహము కేక వేసినట్లు ఈ యొక్క కేకలు వేస్తున్నాడు నీ బాధ్యత కాబట్టి సింహం దొరికి ఆయన లేక ఇంకా ఎవడన్నా భయపడతడా సింహాన్ సింహము సింహం చూసి దాని దగ్గరకు వచ్చి దాని తలక మీటిట్లు అంటా ఎవరన్నా నీ దగ్గరకు ఓడ చిట్ ఇట్లంటా అనలేడు నేను నిన్ను చూస్తే భయపడాల్సిందే మనుషులు సరే వాళ్ళు నన్ను భయపడాలనేసి నేను సింహంలాగా తయారుగా కాదు నీ నీ యొక్క పాత్ర నీవు ఏం చేయాలనేది ఇక్కడ చెప్పబడింది నువ్వు సింహం వల్లే కేకలు వేయాలి గర్జించమనడా గర్జించమని చెప్పలే సింహం గర్జిస్తుంది అంటే నీకు తెలుసు గర్జించే సింహం అంటే వాడు సైతాన్ కానీ కేకలు వేసే సింహం అది అరుస్తుంది కేకలు వేయాలంటే పెద్దగా అరుస్తుంది నీ బాధ్యతది ఒక సింహ వాళ్ళని ఉన్నావు నిన్ను వాడు ఏం చేయలేడు మీకు ఒక విషయం తెలుసా ఇర్మియా గ్రంథాల్లో మనం చూస్తాం ఇర్మియా గ్రంథం దేనికి సాధు అంటే ఇర్మియా ప్రవక్త వాళ్ళని హెచ్చరించి హెచ్చరించి విసుగు చెంది విడిచిపెట్టినప్పుడు ఆ బవులను రాజు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని మొత్తం దేశం అప్పుడే దానియాలు షద్రగ్ మెషక్ అభ్యంతగో వీళ్ళందరు పోతారు ఆయన ఆ గుంపులో అందరు యవనస్తులు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ బానిసలు తీసుకెళ్లిపోతారు కానీ ఇర్మియా వాళ్ల కాలంలోనే కానీ ఇర్మియా తీసుకోపోరు ఇర్మిని వదిలేసిపోతారు ఈ విధం మనం ఎన్నిసార్లు చూస్తాం ఇర్మియాని విడిచిపెట్టి దేశములున్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి దేవుడు ఇర్మియాని ముట్టనీయలేదు ఎందుకు ఇర్మియా తన కాలంలో తను తాను భద్రపరుచుకున్నాడు ఇర్మియా ఎంత ప్రలాపించినాడు విలాపవాక్యముల తర్వాత రాస్తాడు వాళ్ళందరూ చెరకుని విలాప వాక్యం రాస్తాడు చాలా దుఃఖంతో నిస్సల్ఫలు ఎంత భయంకరంగా బానిసత్వంలో జీవించిన రు వారి ఎంత శ్రమల పాలైనరు అనేది మొత్తం అక్కడ ఉంటుంది విలపవాక్యం కాబట్టి విలాపవాక్యం జరించినప్పుడు త్వరలో ఏం జరగబోతుందో నాకు అర్థమవుతుంది అవి అర్థమైనప్పుడు నువ్వు కూడా ఇరివేలాగా అరస్తావా లేదా అరవాలా లేదా నీ బాధ్యతది నువ్వు సింహ వాళ్ళే నిన్ను ముట్టలేడు అవ్వడు గాని దర్యావేష్ గాని బెల్ గాని ఎవడన ఫరో గాని నిన్ను ముట్టలేరు ఈ లోకంలో ఎవరు నిన్ను ముట్లాడు ఎందుకంటే నిన్ను నువ్వు అంటే నీ మీరికి అబద్ద బోధ రానికుని నిన్ను కాపాడుకోవాలా నువ్వు వివేచించాలా ఈ లోకంలో ఏం జరుగుతుందో ఇవన్నీ వివేచించాలా నీ బాధ్యత ఎందుకంటే నువ్వు యేసు ప్రభుకి ఖచ్చితంగా ఒక ప్రతినిధిలాగా ఈ లోకంలో ఉండే ఒక పని చేస్తున్నావు కావాలి వారు ఆయన ఇసల దేవుడు కునుకడు నిద్రపోడు అనే వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు కూడా కుడు నిద్రపోవు కునకడం అంటే ఏంటంటే అబద్ద బోధ అప్పుడప్పుడు వచ్చేప్పుడు నువ్వు కునుకుతా ఉంటావు నిద్రపోవడం ఏంటంటే ఆ అబద్ద బోధాలు బాగా విన్నాక నిద్రపోవడం ఆయన కునుకడు నిద్రపోడు అంటే ఆయన అబద్ద బోధ లేదు కాబట్టి ఆయన మనలో అంతే మనలో అబద్ద బోధ లేదు కాబట్టి మనం కునుకోము నిద్రబో ఏ బోధ వచ్చినా ఈ బోధ బైబుల్లో ఉందా లేదా ఇది దేవుని ఆత్మావేశం చేత పుట్టిందా లేదా దాన్ని వివేచించి పరిశీలించినాకనే దాన్ని తీసుకుంటాం బెరియన్ల గురించి తీసుకున్నాం అట్టిన వారం బిర్యన్లు వచ్చిన వాడు ఎవరైనా గానీ పౌలీసులైనా చెప్పబడ్డ వాక్యం ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించిదని స్వీకరించినారు వారి బాధ్యత బిర్యన్ అందుకే వీరు గనులు అని దేవుడు సాక్షిచ్చిన వాళ్ళ గురించి నీ బాధ్యత కూడా అంతే నువ్వు ప్రతిదాన్ని వివేచించాలా సింహం వలే కేకలు వేయాలా నిన్ను ఎవడు ముట్టలేడు సింహం కేకలు వేస్తే ఏమంటుంది నా వెలినవాడ పగటి నిత్యమును కావలి గురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతులను దండు వచ్చుచున్నది అని చెప్పను సరే ఫస్ట్ రౌతులు దాని గాడిదలు దాని సింహాలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది కాబట్టి రౌతుల దండు దేనికి సాదృశంగా ఉంది గాడిదలకి అన్నిటికీ సాదృష్టంగా ఉంది ఇవన్నీ మూడు గుంపులు కలిసి ఉంటాయి మొదటి రెండు గుంపులు మట్టుకు అతుక్కొని ఉంటాయి ఈ విషయమై వినసా ఇష్టం వాళ్ళు కూర్చుంటాడు అంటే వాడు దానికి అత్తుక్కనున్నట్టు దాన్ని ఆత్మీయృష్టి అర్థం చేసుకోవాలా సర్పంలో తేళ్లు ఎప్పుడు అతుక్కోనే జీవిస్తూ ఉంటాయి వాటి వాటి జీవిత విధానం అని అట్లనే ఈ ఒంటేలు మట్టుకు అప్పుడప్పుడు పోతాయి వస్తూ ఉంటాయి వాళ్ళతో పాటు ఉంటాయి పార్టీ అటెండ్ అయితాయి వాపసు వస్తూ ఉంటాయి పండుగ వచ్చిందంటే వాళ్ళ ఇంటికి పోతాయి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చి విన్నప్పుడు కొంత సత్యంలోకి సరే నేను గురించి చెప్తలేదు మళ్ళా అక్కడ పోయినప్పుడు ఆ ఒంటెలు సర్పలతో కలిసిపోతా ఉంటాయి వాటి విధానం అది మనం చేయలేం కాని నీకు ఈ విషయం అర్థమైనాక నువ్వు ఏం చేస్తావు సింహం వలె ఉంటావా లేక ఒంటెల వలె ఉంటావా ఈ నాలుగు నాలుగు జంతువులను చూపిస్తుంది దేవుడు యచర గ్రంథంలో నాలుగు జీవులు అని చూపిస్తారు కదా ప్రటన్ గ్రంథంలో నాలుగు జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి అంతే అది విధానం అది ఆ నాలుగు జీవులు దేనికి సదృశ్యం ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇక్కడ కూడా నాలుగు జీవులు ఉన్నాయి ఏమున్నాయి గుర్రాలున్నాయి గాడిదలున్నాయి ఒంటెలున్నాయి సింహం ఉందా ఉందా లేదా ఎక్కడుంది ఎక్కడుంది నాలో నాలో సింహం ఉంది ఏదా సింహం ఏ సింహం నాలో కొద్ధమసింహం ఉంది నీలో ఏ సింహం ఉంది గర్జించ సింహమా కాదు నాలో కొద్ధమసింహం ఉంది అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా ఈ వాక్యం అర్థమైతే నువ్వు చెప్పాలా ప్రభువు కదమసింహం కాబట్టి క్రీస్తు కలిగిన మనసు నేను ధరించుకున్నా నేను కూడా సింహమే ఇప్పుడు నేనేం చేయాలా సింహము ఆ బురుజు మీద దిరుగుతామంటే ఏం జరగాల ఏ అరే సింహం ని ముందు దానిలో పోండి సింహం దాని దగ్గర గోకండి అని వాడు చెప్తున్నాడు దుష్టుడు ముట్టలేడు ఎందుకంటే మనం చూసినా కొనవారం వాక్యం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ముట్టలేడు నిన్ను భద్రపరచుకుంటే అందుకే నువ్వు అటువంటి అపవిత్రమైన వాటి నుంచి త్వరగా బయటకి సరే మనం కొంచెం త్వరగా ముందుకు వెళ్లిపోదాం చూడండి కావలి ఒక పెద్ద కేక వేస్తుండూ ఆ కేక అర్థం చేసుకోవాలా ఎందుకో ఇప్పుడు చూడండి ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చినది అని చెప్పాను ఏమని చెప్తున్నాడు ఇంకా బబులో నువ్వు కూలెను ఇప్పుడు కావలివాడు ఒక కేక వేస్తున్నాడు ఎంతో కాలంగా నేను రాత్రి అంతా ఎదురు చూసిన ప్రవ్వా తెల్లవారి బురుజుమిలబడ్డాను ఒక జగా రాత్రి అంతా తిరిగిన అంటే ఎంతో కాలం నుంచి నేను ఇది కావలిపాణి చేస్తున్నానని ప్రవ్వా దివారాత్రంలు దివారాత్రంలు కావలివాణి వల్ల నేను ఎన్నో కనిపెట్టుకున్నాను ప్రవ్వా ఇప్పుడు జరిగింది చివరికి ఏంది రౌతులు జతలు జతలుగా రౌతులు వచ్చి రావడం ఎప్పుడైతే జతలు జతలుగా రౌతులు వచ్చి ఆ పట్టణం మీద పడుతున్నాయో అది మొత్తము ఆక్రమించుకుంటున్నాయి అవి అంటే సర్పంలో తేళ్లు మొత్తం ఆక్రమించుకుంటున్నాయి అవి ఇంకా పెరుగుతా ఉన్నాయి అవి ఎట్లా తెలుసా ఆ పుట్టలకెళ్ళి ఇట్లా కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాయి అవి ఆ తేళ్లు గాని పాములు గాని ఇట్లా కుప్పల కుప్పలు వచ్చేస్తాయి అది మనకు చూస్తాం ప్రణంలో ఆ విషయాలు ఎన్నిసార్లు మనం చూస్తాం దర్శ రైతుగా యోహాను సువార్తి కొనికి అవి కదా దాన్ని మనం ఇప్పుడు చూడంగాని బబులో ఉన్న కూలను బబులను కూ అని ప్రవచిస్తున్నాడు కావలివాడు బబులోను దేనికి సాదృశ్యం దాని దేవతలు విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్కలు ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను సరే ఇక్కడ వచ్చేటప్పటికి కళ్ళం గురించి మళ్ళా వాక్యం ఉంది పదవ వర్షంలో కళ్ళం ఉంది ఇక్కడ కళ్లానికి సంబంధించిన వాక్యం మనం ఎన్నిసల ధరించడం ఇక్కడ నేను నోర్చిన నా ధాన్యమా అంటే గోపజనం నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్లంలో నూర్చబడిన వాడ ఇసాయులు దేవుడును సైనికు అధిపతి యోహోవాలన విని సంగతి నీకు తెలియజేస్తున్నాను సరే కావాలివాడ రాత్రి ఎంత వేలైంది ఇంటికి పోయే టైం అయిందా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇంటికి పోయే టైం వచ్చేవారం రాత్రి ఎంత వేలా